అసలు పరమాత్మతో సమానమైన తత్వము మరి ఒకటి లేదు నపత్సమాన అంటే ఇతర అనేది లేదు అభ్యసిక పరమాత్మ కంటే గొప్పది ఇంకొకటి ఉండదు ఇప్పుడు కంప్యూటర్ ని ఉపయోగించి వీడు ఏదైనా పనిచేసేటనుకోండి వీడు గొప్పయా కంప్యూటర్ గొప్పయా అని రెండు ప్రసక్తులు వస్తాయి ఓ సందర్భంలో వీడు గొప్ప ఇంకో సందర్భంలో కంప్యూటరే గొప్ప అమెరికాలో మనిషి గొప్ప ఇండియాలో బస్సులే గొప్ప మనిషి గొప్పగా అమెరికాలో మనిషి బ్రతికితే కాదు కారు పోయినా పర్వాలేదు ఇండియాలో మనుషులు పోతూనే ఉంటారు కారు బాగా ఉందా చేడలు ఉందా లేదా అక్కడ ఎవరి సంస్కారాలు బట్టి సో చేతనము జడము అనే రెండు మీరు ఒక చోటు చేతన ప్రధానంగా ఉంటుంది ఇంకొక చోట జడ ప్రధానంగా ఉంటుంది కాబట్టి అలాగంటే లేదు ్రహ్మ మట్టి ఆ మట్టి ఏడు చేస్తాడు అలాగేమీ లేదు ఆయన యొక్క శక్తితో ఆయనయే జగదుకోకుండా ప్రకటమవుతాడు రెండవది అసలు లేదు రెండవది ఉంటే బ్రహ్మతో సమానమనియో లేదా బ్రహ్మ లాంటి గొప్పదనియో ఇన్ని పాటలు వస్తాయి అటువంటిది అసలు లేనే లేదు మన సమస్తాభ్యతి కష్ట దృశ్యతే ఆయన యొక్క శక్తి అతిశయించినది సర్వమును అతిశేగించిన శక్తి అసె శక్తి పద వివిధ ఆ శక్తి ఎటువంటి అంటే ఇది దేవలోకము భూలోకము భువర్లోకము సువర్ణోకము పద్నాలుగు లోకములున్న మీదంటే ముల్లోకములు అంటే సరిపడుతుంది ముల్లోకము ముల్లోకములుగా ప్రకటన సామర్థ్యం అంతా కూడా ఆ శక్తి అదే గలదు అంతేగాని కేవలము దేవలోకం ప్రకటమవుతుందండి మిగతాలోకాలు ప్రకటన అవడానికి కాస్త సరిపడదు అనే ప్రసక్తి లేదు కాబట్టి శక్తి పూర్ణము ఆలంకం ప్యాస్ట్రీ వ్యస్తతయిగా కూడా ఉంటుంది వివిధ ఆ విధంగా శుభపోయలేదు శుభల చెప్పబడుతుంది పైగా ఆ శక్తి స్వాభావికి అంటే అది తెచ్చి పెట్టుకున్న శక్తి కాదు స్వప స్వయం సిద్ధమైన శక్తి స్వాభావికే అంటే స్వరూపభూతమైన శక్తియే తప్ప తెచ్చిపెట్టుకున్న శక్తి కాదు అది స్వాభావికే కాదు ఇప్పుడు బంగారము బంగారం నెలమె మెరుస్తుంది పచ్చగా మెరుస్తుంది ఆ మెరుపు తెచ్చి పెట్టుకున్నది కాదు స్వతహాగా ఉన్నది తెచ్చిపెట్టుకున్నదంటే ఈ గోడుందనుకోండి అది స్వతహాగా మెరియదు దానికి నగిసి పెడితే చెక్క చెక్క స్వతహాగా నెరవదు అది మెదేటి బంగారం నిలిసినట్టుగా నెలిస్తే స్వభావం దానికి ఉండదు దానికి నెగిసి పెట్టి వాటిని స్వేచ్ఛ అది కూడా తెలుస్తుంది అది తెచ్చిపెట్టుకున్న మెరుపు లేదా ఇది స్వతంత్రమైన మెరుపు స్వతసిద్ధమైన అది పరమాత్మ యొక్క శక్తి స్వభావితి స్వయం సిద్ధము స్వరూపభూతము శక్తి ఆ శక్తి ఎందు జ్ఞానము బలము క్రియా జ్ఞానము ఆ శక్తి జ్ఞానం ఉండాలి శక్తికి జ్ఞానమే శక్తి తర్వాత బలము అంటే ఫిజికల్ పొటెన్షియల్ క్రియా అది చలనాత్మకంగా పరిణమిస్తుంది బలం అంటే పొటెన్షియల్ క్రియా అంటే కైన్ అనంటే ఇంటెలిజెన్స్ ఇన్ని రకమున్న శక్తులు అది వివిధ శబ్దాలకు వ్యాఖ్యలు సో ఇన్ని రకమున్న శక్తులు కూడా పరమాత్మ ఉండే గలవు వాస్తవానికి ఒకే శక్తి ఆ పరమాత్మ ఏడు గలదు కాబట్టి పరమాత్మకి మళ్ళీ జగద్ ప్రకటన అవ్వాలంటే ఎనర్జీ ఎక్కడి నుంచో సప్లై చేయాలి మెటీరియల్ ఇంకో చోట నుంచి సప్లై చేయాలి ఇంకొకటి ఎవరో వచ్చి పాఠం చెప్పి ఇంటెలిజెన్స్ సప్లై చేస్తే అప్పుడు అన్ని కలిపి వీళ్ళు ఏదో చేస్తాడు స్కిల్ స్కిల్ డెవలప్ చేసుకున్నట్టుగా బ్రహ్మతో తయారు చేస్తాడు అలాగక్కడ అన్ని శక్తులు సమాహార రూపంగా ఒకే ఒక శక్తి ఆ పరమాత్మ అక్కడికి ఆ ప్రకటన ముక్తయింది ఈ ప్రకటనలో ఒక ప్రసంగా ప్రసంగంగా చెప్పదంటే మాట ఒకటి కావాలి అందులో పైగా నిన్న ఒకరు నన్ను దీనికి సంబంధించిన ప్రశ్న కూడా అడిగి ఉన్నారు ఏంటంటే ఆ మాట ఇప్పుడు మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఈ అమ్మవారి పూజ పరమాత్మ పరబ్రహ్మ ఏమిటి సంబంధము అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఈ మంత్రంలో ఈ శ్వేతాశ్వత రూపని శక్తులు మంత్రం ఈ మంత్రంలో ఏ శక్తి వర్ణింపబడినదో దానికే అమ్మవారు మరి నేను చెప్తే మీరు ఆశ్చర్యపడవచ్చు నమ్మబుద్ధికారంతా ఆశ్చర్యం కూడా కలిగితే కలగవచ్చు మీకు కలగకపోవచ్చు అసలు లోక దృష్టంలో ఉంటుంది శక్తి శబ్దము స్త్రీలింగ్ శబ్దం ఈ లాంగ్వే ఈ లాంగ్వేజ్ లో ఉండే జెండర్ ఈ సంస్కృత భాషలో ఏమవుతుందంటే లింగ్లిస్టిక్ జెండర్ వేరే ఉంటుంది మామూలు జెండర్ కి సంబంధం ఉండదు ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు ఇప్పుడు రామ అన్నారు అనుకోండి శబ్దము పుల్లింగమే మనిషి పుల్లింగమే రమ శబ్దము స్త్రీలింగమే మనిషి స్త్రీలింగమే మతిహి అన్నారు అనుకోండి దాంట్లో స్త్రీ ఏమున్నది మతి అంటే మైండ్ ఇంగ్లీష్ లో అయితే న్యూటన్ కూడా పైగా వాడి మనస్సు చెడిపోయింది అంటే దాంతో స్త్రీ ఏముంది కానీ సంస్కృతంలో స్త్రీ బుద్ధి స్త్రీ ఏమంటే చైతన్యం నపోషకమైన నపోషకం చేతన స్త్రీ దైవం అంటే గాడ్ నపోషకమైన దేవ అంటే గాడ్ కుండంలో దేవత అంటే గాడ్ స్త్రీ ే అర్థానికే అన్ని సంబంధాలలోనూ కనెక్షన్ లేదు ఫైలలాజికల్ జెండర్ వర్సెస్ నాషనల్ బయలాజికల్ జెండర్ ది ఆర్ నాట్ ఓ ఇన్సిడెంట్ ది టైం తర్వాత ఈ టీ మీకు ఎక్కడొచ్చినా అది కిన్ అనే ప్రత్యేకం కాపోతుంది నా పోతుంది తిమ్ రూసింది పాణి మహర్షి యొక్క సూత్రం ఏంటంటే స్త్రి అది ఎలాంటి సూత్రం నిత్యం అది ఎలాంటి సూత్రం అంటే అది గాడ్స్ లా ఎలా అయితే గ్రావిటేషన్ లా మొదలైనవి ఎంత స్టాండర్డ్ అలాంటి సూత్రం అది థీ వచ్చిందంటే స్త్రీలింగమే అది మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పారు శబ్దాలు అదే కదా అని ఎక్కడైనా కనపడితే అది స్త్రీలింగము అప్పుడు నేను బుద్ధి అంటే మళ్ళీ చెప్తు బుద్ధిలో ఉండే ధీ అది థాయే తీయేది బుధు తి జోధ అనే సూచన చేసా అసలు ధాయి ధీ ఉంది తీయేది స్త్రీలైన ఎక్కడైనా సరే నేను అడిగాను ఈ శబ్దం బుడిన వాళ్ళ తీ ఉందనే చూసుకో స్త్రీ అన్నాం గతి స్త్రీలింగం మతి స్త్రీలింగం శక్తి అలా వచ్చింది అక్కడ స్త్రీ జెండర్ బేస్డ్ స్త్రీ కాదు లాంగ్వేజ్ కాబట్టి పరమాత్మ యొక్క శక్తి అన్నప్పుడు పరమాత్మ పుల్లింగం అయింది శక్తి స్త్రీలింగం అయింది మన వాళ్ళ దృష్టి ఎంతసేపు స్త్రీ పురుషుల దృష్ట్యా జండర్ దృష్ట్యాక దృష్టి లోక దృష్టి ఎలా ఉంటుంది మొదలు అడవాళ్ళు ఒకప్పుడు మన కల్చర్ అంతా కూడా కల్చర్ ఆర్ట్ ఫార్మ్స్ లిటరేచర్ ఇప్పుడు కాళిదాసారి కావ్యాలు తీసుకున్న భరతనాట్యము మొదలైనటువంటి ఫామ్స్ సంగీతము ఇప్పుడు ఉదాహరణకి స్త్రీకి రాజ్యాధికారం లేదన్నారు అందుకోసం రుద్రమేదికి పురుషులు వేషం వేసి ఆయన రాజ్యాన్ని ఆయన ప్రయత్నం పురుషుడు వేషం వేసి సో స్త్రీకి రాజ్యాధికారం లేదని చెప్పారు కాబట్టి ఆ ధ్యానసీ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళని పుచ్చేసుకున్నావు అని అంటే అప్పుడు ధ్యానసీ కానీ నేను ఉన్నాను అండి నువ్వు నీకు రాజ్యాధికారం లేదు కాబట్టి వాడు మన శాస్త్రాన్ని మనకే కోర్టు చేసేసి బ్రీటి వాళ్ళకుంది మనకు మనకు లేదు కదా మన శాస్త్రం ప్రకారము లేదు కదా కాబట్టి మీకు పురుషులు లేడు కాబట్టి కొడుకు లేడు కూతురే ఉంది కాబట్టి ఆ రాజ్యం మాత్రం వాళ్ళు లా పాస్ చేశారు కొడుకు లేనప్పుడల్లా ఆ రాజ్యం బ్రిటిష్ వాళ్ళకు వెళ్ళిపోతుంది దాని మీద వాళ్ళకి అడ్డు పడుతుంది సో ఈ విధంగా డివిజన్ డివిజన్ థింకింగ్ ఆల్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ మూమెన్ మొత్తం థింకింగ్ అంతా అలాగే వెల్బి అలాగే ఉంటుంది అంటే స్త్రీకి అధికారం ఉంది లేదు పురుషుడికి ఉంది లేదు అని అంతసేపు పురుషులకు ఉన్నది స్త్రీకి ఉండక్కర్లేదు స్త్రీకి ఉన్నది పురుషుడికి ఉండక్కర్లేదు అలాగే విభాగం అంటే దీంట్లో కొంత డిస్క్రిమినేషన్ అనే మాట తర్వాత వస్తుంది ముందు ఫండమెంటల్ స్త్రీ పురుష విభాగంగా చూడడము అనేది వీళ్ళు అది బాగా అలవాటైన విషయం అందులో ఈ పురాణ దృష్టి వచ్చి ఈ పరిస్థితిని మరింత జతులు చేసి పెట్టేది అంచేతనే వీళ్ళు మధ్యయుగంలో స్త్రీ పురుషు విభాగంగా చూశారు సర్వభూము అంచేతనే ఆది దంపతులు మాట అక్కడి నుంచే అలా రావడంలో బ్రహ్మ వేరు బ్రహ్మ యొక్క ఆయన మొగా ఈ ఆర అలా ఉపాసన కోసం అలా తీసుకోవచ్చు కన్సానిఫికేషన్ చేయటం ఉపాసన చేయటం దాయం కానీ శక్తితో కూడిన బ్రహ్మ సగుణ బ్రహ్మ శక్తిని అంతర్గతం చేసేసి ఇంకా శక్తి మాట లేకుండా చేసినట్లయితే నిర్గుణ బ్రహ్మ శక్తిని విడదీయడానికి ఏమీ లేదు బ్రహ్మ కంటే శక్తిని ఎలా విడదీస్తారు కాబట్టి విడదీయడం అనేది లేదు అంటే నిర్గుణం సరే జగత్తుని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం విడదీసుకుందాము తాత్కాలికంగా అంతే సమునము అంతే తప్ప ఈశ్వరుడికి శక్తికి మరి ఏ భేదము లేదు అని రామకృష్ణ బ్రహ్మ హర్షి చెప్తారు మన వాళ్ళు అర్థం చేసుకోవాలా ఏం చేశారు దేవుడు బ్రహ్మను శక్తి సపరేట్ చేశారు సపరేట్ కొంతమంది ఉపాసనలో శివుణ్ణి ఉపాసన చేస్తే మేము శక్తిని ఉపాసన చేస్తామని మనం ఉపాసనలలోనే ఇంకో కొత్త వరవడి కొత్త దారి పెట్టాలి శక్తి ఉపాసన చేయొచ్చు చేయాలి కూడా ఇంత చెయ్యి ఎలా చేయాలి శివుడి కంటే శక్తి వేరే లేదని చేయాలి శక్తి ఉపాసన చేయడం అనగా సగుణం బ్రహ్మోపాసన తత్వం మనకి ఒకటి కాదు సగుణం బ్రహ్మోపాస అంతే తప్ప అది బ్రహ్మకాదు శక్తి వేరే అని సెపరేట్ చేసి పెట్టి లేని సెపరేషన్ అని క్రియేట్ చేయడం ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి దాని పన్న శక్ ఎలక్ట్రిసిటీకి ఒక శక్తి ఉంది కదా ఆ శక్తికి తేడా ఏదో చెప్పండి కదండి నాకు తేడా ఏమి లేదు ఇంత భాషలోనే బ్రహ్మానందం అన్నప్పుడు బ్రహ్మణ ఆనందం షష్ఠి విభక్తి అక్కడ షష్ఠి కాదు బ్రహ్మ లేదు ఆనందం వాస్తవంలో బ్రహ్మైవ ఆనంద బ్రహ్మయ్య బ్రహ్మయ్య ఆనందము అనడానికి షక్తి పెట్టారు అలాంటి షక్తి వివక్షతం కాదు అదేవిధంగా బ్రహ్మణ శక్తి కూడా బ్రహ్మయ్య శక్తి మీరు శక్తి ప్రధానంగా పెట్టుకుంటే అదొక రూపాసన బ్రహ్మ ఉండనే ఉంటుంది శక్తిని బ్రహ్మలో కలిపేస్తే మీ గుణోపాసన శక్తిని విడదీసి శక్తి ప్రధానంగా మీరు ఉపాసన చేస్తే సగుణోపాసన బ్రహ్మయ్య ఉంటుంది బ్రహ్మఖండ భిన్నంగా ఇన్ని ఉండవు అని ఆ విధంగా ఒక సమగ్రమైన ఏకత్వ ప్రయోజకమైన ఆలోచన పద్ధతిలో ఉండాలి ఉపాసన అలాంటిది ఏం మన వాళ్ళు స్త్రీ పురుష విభాగం ఏదైతే దాన్ని దేవుడికి పెట్టారు తీసుకెళ్ళి దేవుడికి పెట్టి పురుషులలో స్త్రీ పురుష విభాగము హార్మోన్ బేస్డ్గా ఉంటుంది ఫిమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ అని ఈశ్వరు జన్మ ఇత్యాదులు క్రిమోల్ హార్మోన్స్ అని ఎటువంటి ఉంటుంది ఈ హార్మోన్స్ దేవుడికి కూడా పెట్టాయి హార్మోన్స్ అనే రియాక్షన్స్ అవన్నీ కూడా దేవుడికి పెట్టాయి పెట్టేసి ఆ ఉపాసనను వామాచారంలోకి పక్కన పోయి దాన్ని చాలా తప్పు మార్గంలో దీని మీద బేస్ అయ్యి ఒక ప్రశ్న అడిగాడు మీరు మేము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం మీరు చెప్పిందంటే అదిన్నాము అలా కూడా బాగుంది కానీ మరి అమ్మవారిని క్షేత్రజ్ఞము ఎక్కడ పెడతారు అంటే అప్పుడు నేను సంగ్రహంగా చెప్పా ఇప్పుడు చెప్పిందే సంగ్రహంగా చెప్పాను అమ్మవారుండదు అమ్మవారు క్షేత్రజ్ఞ స్వరూపమే కానీ క్షేత్రజ్ఞం క్షేత్రం వచ్చింది అన్నప్పుడు ఆ క్షేత్రాన్ని ప్రకటించే శక్తి క్షేత్రజ్ఞలదు అని మీరు కనుక మాట అంటే అందులో ఆ శక్తికే అమ్మవారు అని మాట వల్ల శక్తి పెట్టుకున్న పేరు ఉపాసన వల్ల వచ్చింది తప్ప మీరు ఆ జెండర్ ని అంత బలంగా ముందుకు సాగతీయవద్దు ఆ జెండర్ బేస్డ్ అయిపోకూడదు ఇంత వేదాంతం చదివి ఇన్ని ఉపాసనలు చేసి అల్టిమేట్ గా దగ్గర వీళ్ళు కుప్ప పూజేయడం ఉండరాదు మన వాళ్ళు ధర్మాన్ని అలా తయారు చేసేట వీళ్ళు ఎవరినారంటే అయ్యప్పనే స్త్రీలు చూడకూడదు అంటారు ఇప్పుడు నేను చెప్పింది ఆఖరికి జడ్జి ఏం చేసి హైకోర్టు జడ్జి సుప్రీం కోర్టు దగ్గర కూడా హైకోర్టు జడ్జి కొట్టిపారించారు వీళ్ళు గతంలో వంద ఏళ్ళ నుంచో నూట యాభై పెట్టుకున్న రూల్ని హైకోర్టు జడ్జి కొట్టిపారించింది కొట్టిపారిస్తే ఏం చేస్తున్నారో తెలిసిన నోడు మూసి కూర్చున్నారు వీళ్ళ వీళ్ళ నియమో వెరీ కన్వీనియంట్ ఎక్కడ ఏ ఎండకాలు గొడుగు జడ్జి కొట్టి పట్టే నువ్వు నియమాన్ని ఎందుకు పాటించకుండా ఉద్దేశం వందేళ్ల నుంచి వదిలిపెట్టిన ప్రతి నియమం ఇప్పుడు జడ్జి మీరు ఆధారపడి కొట్టేయటం ఎలా ఒప్పుకున్నారో ఒప్పేసుకుంటారు ఎందుకంటే సరే కానీ వీరు ఏదంతసేపు అపోయడం వీళ్ళు వదలకపోతే అడాప్ట్ చేసేసుకోవచ్చు కాబట్టి అలాగే ఏ ఎండకాలు గొడుగు పట్టే లక్షణం ఇలాగే తయారు చేసి ఆ హార్మోన్ల నెలలు దాకా పట్టుకుపోవడం ఈ శక్తి అనే మాటని ఈ కాన్సెప్ట్ని ఇది లోక దృష్టి ఈ లోక దృష్టిని మీరు సత్మంలో ప్రవేశపెట్టి కొలపాటు చేయకూడదు కాబట్టి ఆ శక్తి ఉపాసనని మీరు యథోచితముగా అది ఆర్గనైజ్ చేసుకొని మీరు అర్థం చేసుకొని కొనసాగించాలి దీనికి మీరు చేయాల్సింది శీలాభ పురుషుల బ్రహ్మ అనే టాపిక్ మీద ఆయన రాసిన రాతని మీరు చూస్తే మీకు చక్కగా వివరాలు టాపిక్ మీద చెప్పారు తర్వాత దేవాది వదోకే క్షీరాదివ క్షీరవంతైంది ముగో దృష్ణాంత లోకమునల్లు దేవతలు మనలైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అసాధారణమైన శక్తులు కనబడుతున్నాయి ఆ శక్తులతో వాళ్ళు గొప్ప గొప్ప ధన కార్యములను చేసినట్లు ఆ చేయటానికి మళ్ళీ వేరే సహాయ సహకారం లే సహకారాలు ఏమి లేకుండా చేసినట్లు మనం వెళ్తున్నాము పరబ్రహ్మ కూడా అలాగే అయిపోయా అంతే తప్ప ఈ దేవతలకి మొదలైన వాళ్ళకే అక్కర్లేని సహాయ సహకారాలు పరబ్రహ్మ మాత్రం కాబట్టి ఎవరంటే మన నీలాంటి నీకు కావాలి సహాయ సహకారం దేవతలకు అక్కర్లేదు అన్నప్పుడు పరమాత్మ ఇక్కడ అవసరం పడుతుందా పరమాత్మ కూడా అక్కడ లేదు శ్యాదేతత్ ఇది పౌరమోక్షం శ్యాదేతంటే పూర్వపక్షం అని అనిపిస్తుంది అది పూర్వపక్షం అనుకోవాలి శ్యాదేతత్వం ఎక్కడైనా సరే శ్యాదేతత్ అనే మాట వచ్చిందంటే అది పూర్వపక్షాన్ని చూపిస్తుంది మీరు చెప్పింది అలా ఉంచండి అని సదేతంటే ఏతత్తు సత్ అదలా ఉండనివ్వండి ఇంకో అర్థ్యం ఉందా తస్మాక్యాత్ బ్రహ్మణ అందాము తస్మాత్ ఏకస్ బ్రహ్మణ విచిత్రశక్తియోగా క్షీరాధిపతి విచిత్ర పరిణా ఉపదే కాబట్టి బ్రహ్మం ఒకటే ద్వితీయమేమీ లేదు అనేక అనేక శక్తులు బ్రహ్మంలో శక్తి కలదు ఆ శక్తికి వెరైటీని సృష్టించే సామర్థ్యము కలిగిన శక్తి అది విచిత్ర శక్తి చాలా వ్యవస్థతైన శక్తి విచిత్ర ఆ శక్తితో బ్రహ్మకు సంయోగము గలదు కాబట్టి అలాగే ఇప్పుడు పెరుగు పాలు పెరుగు అయినట్టుగా బ్రహ్మయే జగత్ కింద మార్పు చెందుతూ ఉంటాడు అది పరిణామవాదం అభ్యుపగమ్య అని పరిణామ హాని వాడాడు అది ఫైనల్ సిద్ధాంతం కాదు ఫైనల్ సిద్ధాంతంలో వివర్తమవుతుంది ఎందుకంటే చేతనము నందు పరిణామము పుసకలు చేతనంలో పరిణామం కుదరదు జట ద్రవ్యంలోనే పరిణామం వస్తుంది అప్పుడు ఎవడైనా పరిణామహాసం బ్రహ్మ చేతనము కదా పరిణామం చేతనమునందు కుదరదు అన్నారనుకోండి పసాక్షు అంటారు అదేదో పెద్ద పూర్వం కదయం మరి ఇక్కడ పరిణామహానాన్ని ఈ టాపిక్ లో అంటారు అవసరం ఇక్కడ ఉడితే ఉపసంహారం మటుకే ఇక్కడ ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ సహాయం అవలమా చద అంత మాత్రమే ఇక్కడ ఓకే మరి లోతుల్లోకి వెళ్తే పరిణామ శబ్దాన్ని కొట్టేయవలసి వస్తుంది సరే అలా ఉందనివ్వండి అంటే ఏదో చిన్న అబ్జెక్షన్ ఎదు లేవర్తబోతున్నాడు ఉపపద్యతే క్షీరాదీనాం అచేతనా అనపేక్ష్యాతి బాహ్యం సాధనము దృష్టత్వ ది భావ దృష్టత్వా ఆయన పొరపక్షమైన శ్యాగేట అలా ఉన్నది మీరు లోకంలో చూసుకోండి దృష్టత్వాత ఎక్కడికి చూసినా క్షీరము పెరుగైందంటే అది జడము జడము తనంత తానుగా పరిణామాన్ని చెందడం మనం లోకంలో చూస్తూ ని చేతనుడికి సహాయం అవసరం ఉంటుంది చేతనుడు కుండలు చేయాలంటే సహాయం అవసరమే పాలు పెరిగొప్పాలంటే సహాయం కదా బ్రహ్మ చేతను అంటున్నారు కదా మీరు బ్రహ్మ జడవని మీరు ఒప్పుకోరు కదా బ్రహ్మ జడవంటే సంక్షేమం అయిపోతుంది ఇంటికి పేరే పోతుందంటే బ్రహ్మాండం అనేసి ప్రధానమంతే అయిపోయాయి సాయ్య సిద్ధాంతం అయిపోతుంది వీళ్ళలా ఒప్పుకోరు అయినా సాంఛ్యం అయితే విడిచి పడుపుతారు జడల నుంచి జగత్ వచ్చిందంటే సాంఛ్యం పట్టుకుని కొట్టినంతమంది చేస్తారు అసలు ఎక్కడ చుట్టుపక్కల కనపడకుండా ఖండించి పెడతారు బ్రహ్మ చేతనమంతా ఉంటారు కానీ మరి దృష్టాంతా ఉంటే పాలు దృష్టాలు పాలు పాలు జడలు కనుక అనంత పరిణామాల్ని చెందితే చెందవచ్చు దాకా కానీ అచేత జడ చేతనమైనటువంటి బ్రహ్మకి మాత్రం బాహ్య సాధనముల యొక్క అపేక్ష ఉంటుంది చేతనాదయ సాధన సామగ్రీ అపేక్ష్యస్మై తస్మై కార్యా ప్రవర్తమానా దృశ్య అంటే ఆ జడముల గురించి చెప్పి ఇప్పుడు చేతనము మన గురించి చెప్తుంది చేతను కుమరి నేత గారు మొదలైన వాళ్ళు తీసుకోండి వాళ్ళు అనేక కార్యములను నిర్మాణం చేస్తూ ఉన్నారు వాళ్ళు కార్యములను నిర్మాణం చేసేప్పుడు సాధన సామాగ్రిని పొంది ఆ సహాయం తీసుకునే చేస్తున్నారా లేకపోతే చేస్తున్నారా సహాయం కాబట్టి జనాలకి అప్లై అయ్యే రూలు రూలు వేరు చేతనమునకు అప్లై అయ్యే చేతనమునకు సాధన సంపత్తి ఆవశ్యకము కాబట్టి బ్రహ్మకి సాధన సంపత్తి లేదంటావు నువ్వు కనుక బ్రహ్మ జగత్ కారణం ఎలా అవుతుంది కథం బ్రహ్మచేతనం అసహాయం ప్రవర్త ఇది బ్రహ్మచేతనం అంటాం అసహాయంగానే సహాయ సహకారములు లేకుండానే జగద్రూపంగా ప్రవర్తిల్లుతున్నది అంటే పరిణామాన్ని పొందుకోండి అంటావు ఎలా చూస్తుంది ఆ శ్యాద యొక్క అభిప్రాయం అండి ఓకే దీని మీద సిద్ధాంతం దేవాధిపతి భూమహ దీనికి సమాధానం నేను చెప్తాను కాసుకో భూమహ ఏమని దేవాధిపతి అని చెప్పారు సూత్రంలో ఉంటుందా సంగ్రహ సంగ్రహంగా సూత్రగత పదాన్ని చెప్పారు ఇప్పుడు యథాలోకే దేవాతఋషయమాదయ మహాప్రభావాతనా అప్ప అనపేక్ష్యవ కిద్ బాహ్యం సాధనం ఐశ్వర్య విశేషయోగా అభివ్యానమాత్రేణ స్వతవ బనా శరీరాన్ని ప్రసాదీ రథాదీని చ నిర్మలభ్యే్రాప్ అది లోకంలో లో ఈ సృష్టిలో దేవతలు ఉన్నారు ఎన్నికెలా తెలిసిందంటే పురాణ ఇతిహాస మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ ప్రామాణ్యాన్ని పద్మతికి చెప్తున్నారు మేము మాత్రం చూసామా పెట్టామా దేవతలు మంత్రాలు మంత్రాలు ఉంటాయి మంత్రాలతో పాటుగా అర్థవాదలు కూడా ఉంటాయి ఓ మంత్రం ఉంటుంది దాంట్లోనే అర్థవాదాలు మళ్ళీ మంత్రము మళ్ళీ అర్థవాద ఫల పోతూ ఉంటుంది ఓకే ఈ అర్థవాద అంటే దానికి సంబంధించినటువంటి స్కృతి కథ ఇత్యాది ఉంటాయి ఇతిహాసములు రామాయణం భారతం ఆ రెండు పురాణము సరే చెప్పలే అక్కడ నేను శంకరుడి కాలం నాటికేవో కొన్ని పురాణాలు ఉన్నాయి తర్వాత ఇంకా వాటి శిక్ష బాగా ఈ పురాణము వీటిని తీసుకోండి ప్రమాణంగా తీసుకోండి ఫర్సంటాయి తీసుకుంటే మీకు ఏం తెలుస్తుంది ఈ సృష్టిలో దేవతలు ఉన్నారు పితృదేవతలు ఉన్నారు ఋషులు ఉన్నారు ఎందుకంటే దేవతల ఎందుకు కనబడే మహిమలు పితృదేవతల్లో కూడా కనబడతాయి కూడా ఉంటుంది అప్పుడప్పుడు శిష్ఠుడు విశ్వామిత్రుడు వాళ్ళ కథలు ఉంటే వాళ్ళు ఇంద్రుడు అన్ని వనులు వాళ్ళకంటే తీసిపోయిన వాళ్ళు ఏమి కాదు మధ్యలో పితృదేవతలను కూడా పెడతారు ఆది హైదం ఉంది కదా ఆది పితృదేవతలు అంటే ఇప్పుడు అగ్నిశ్వాస్త బరిహిష్పదే వాళ్ళు పితృదేవతలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏదో మహిమలు ఉంటాయి వాళ్ళు కూడా దేవతాలోకానికి చెందిన ఒక వర్గం ఇప్పుడు అమెరికాలో బాగా ధనవంతులు ఉంటారు ధనవంతులు ఉండేవాళ్ళు వైట్ పీపుల్ ఉంటారు అంటే ఉంటారు వైట్ పీపుల్ ఉంటారు బ్లాక్స్ ఉంటారంటే ఉంటారు బ్లాక్స్ కూడా బాగా డబ్బున్న వాళ్ళు నిజానికి జ్లాక్సన్ ఉన్న డబ్బులు చూసి మైక్ స్పీలో అసూ ఇప్పుడేసింది అన్నమాట ఇప్పుడు మైకెండ్ జాక్స్కన్ ఉన్న సంపద అది సంపద శాశ్వత లక్ష్మీదేవి వచ్చి మకాన్ పెట్టినంత సంపద విపరీతమైన సంపద అతనికి కొన్ని షాప్స్ అతని కోసమే ఉంది అతను వస్తాడు షాపింగ్ చేస్తాడు మనకి ఆ ఏడాదికి మనకి బిజినెస్ బ్లాక్ లో రెడ్ అనేది బ్లాక్ వస్తుంది లాస్ట్ లేటెస్ట్ లో ఈ కొన్ని ఫ్యాషన్ ఐటమ్స్ షాప్స్ ఉంటాయి సరే వాళ్ళు మిగతా వాళ్ళే పెద్ద పట్టించుకో మైక్రో జాక్సన్ వస్తాడు అని మెసేజ్ ఇచ్చినట్లయితే మిగతా వాళ్ళందరినీ బంద్ షాప్ మూసేస్తారు మూసేసి డిపాజిట్ ని అందరూ రెడీగా ఉంటారు జాక్సన్ కార్ దిగిన వెంటనే ఆ డోర్ తీసి జాక్సన్ మళ్ళీ డోర్ వేసేస్తారు అతను ఆ షాప్ లో సంచారం చేస్తాడు అతను ఒకళ్ళ ఇద్దరు సెక్రటరీ ఉంటారు పోలేడు అసలు ఇప్పుడు లేడు ఉన్నప్పుడు మాట్లాడే సో అతని ప్రైజిటింగ్ అంటే వెంటనే నోటిక్ మేనేజర్ ఉంటాడు షాప్ మేనేజర్ ఉంటాడు నోట్ చేసుకుంటాడు జిస్ట్ మాస్ అలాగే నోట్ చేసుకుంటారు జిస్ట్ డైమండ్ నోట్ చేసుకుంటారు అతను చెప్పేసి మళ్ళీ కార్ లో బుక్స్ ఆ సెక్రటరీలో వీళ్ళు ఉంటా డిజిటల్ బ్యాంక్ అంతా కూడా డిజిటల్ గానే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఈ సామాన్ అంతా ప్యాక్ చేసి అతను ఎస్టేట్ గా బంధువు ఆ రోజుగా షాపింగ్ చేసింది వాళ్ళకి ఆరు మాసాల దాకా ఇంకా షాపులు నడుకోకపోయినా సరిపడుతుంది అంత సంపద బ్లాక్ అలాగే విన్ఫ్రే విన్ ఫ్రే అని ఒక ఆమె బ్లాక్ ఏదో ఉంది అది ఓప్రా సంపద చాలా బాగుంది చాలా గొప్పగా గొంపదాం ఇది నేను ఒకసారి బహామాస్ వెళ్ళాను బహామాస్ లో మాకు శివానంద సెంటర్ లో పదిహేను రోజులు క్లాస్లో ఉండే స్వామిజీ స్వరూపానందాన్ని చీపు ఆయన పిలిచి మీరు ఎప్పుడైనా పడవలో సముద్రం అంతా చూసేలా ఒకసారి చూసేటండి వెళ్ళాలి ఆల్రెడీ సముద్రం ఎక్కడి చూస్తున్నాం కదా అంటే అలాగే దాంతో కూర్చొని చూసినట్టు అని ఒక బోట్ ఒకటి కషిషన్ వాళ్ళు తెలిసి ఆ బోట్ లోపు నాకు తోడున బ్రహ్మచారి శేఖర్ణు అతను ఒక సముద్రం కలిపి తిప్పుడంటే ఒక ఐలాండ్ వచ్చింది ఐలాండ్ మీద బోట్లో కూర్చొని చూస్తున్నాము పలానా ఐలాండ్ పారాడైజ్ ఐలాండ్ ఐలాండ్ మీద పెద్ద ప్రసాదం అవుతుంది ఇది ఓప్రా బ్రిక్ ప్రసాదం అంటుంది అలాగే అక్కడ చలిక చలి వేసినప్పుడు బహామాస్ ప్రైవేట్ జట్ లో వస్తుంది వచ్చే ప్రశాంతంలో పది రోజులు ఉండి పది రోజులు అంట సంపద బ్లాక్స్లు కూడా కూడా దేవతలు ఉంటారు పితృదేవతలు ఉంటారు అలాగే అక్కడ ఉంటారు మహర్షులు నారదాది మహర్షులు అక్కడ ఉంటారు ఇక్కడ భూలోకంలో కూడా మహర్షులు ఉంటారు వాళ్ళు ఎన్నో శక్తులు ఉంటాయి ఆ శక్తులతో వాళ్ళు ఎవరు ఘనకార్యాలను చేస్తూ ఉంటారు మహాప్రభావా గొప్ప సామర్థ్యం కలిగి ఉంటారు చేతములే చేతములే అయినా కూడా సహాయ సహకారాలు అన్ని అక్కర్లేకుండా వీటిని వేటిలో నిర్మాణం చేసినట్లుగా మనం వింటూ ఉంటాం వేటిని నిర్మాణం చేసేటువంటి నానా సంస్థానాన్ని శరీరాన్ని అనేకములైన ఆకారము కలిగిన శరీరాలన్నీ నిర్మాణం చేసినట్లుగా మనం వింటూ ఉంటాం అలాగే ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రాసాదాదులోనే నిర్మాణం అని రథములు మొందరిన వాటిని నిర్మాణం చేశారని మనకి కథలు నిలబడుతూ ఉంటారు వాళ్ళు ఏ వాళ్ళు చేతుల్లో ఉంటుందా ఏ సహాయ సహకారాలు లేకుండా ఇవన్నీ నిర్మాణం చేస్తే బ్రహ్మగే లో వచ్చింది బ్రహ్మ కూడా ఎన్ని సహాయ సహకారాలు లేకుండానే చేతలులే ఈ సకల సృష్టిని చేస్తారు అందుకే ఆ బ్రహ్మ ఎవరో తెలిసినా ఆత్మ సుభ విడు సృష్టిస్తాడు ముద్ద నిద్రలు అయితే సృష్టించడం మాత్రం ఇది నా ఇల్లు అంటాడు ఇల్లుని సృష్టించాడు సృష్టించే కదా అక్కడ పుట్టి తప్ప ఏమీ లేదు ఇల్లు వీడి సృష్టించింది ఈమె నా భార్య అన్నారు ఒక మనిషిని పట్టుకుని స్వతంత్రమైన ఒక జీవుని పట్టుకొని తనకి సమాధి చేసి మార్చేదా లేదా అలాగే విడ సృష్టిస్తాడు అలా అలా వర్ణించారు ఆత్మ స్ఫృత అనేదో కార్యక్రమాలి స్వమాయ స్ఫృద్యత అనేదో నిర్మాణం చేస్తే ఆ విధంగా సృష్టి చేతనుడు కాబట్టి సహాయ సహకారాలు ఉంటేనే నిర్మాణం చేయగలుగుతాడు జనమైతే సహాయ సహకారాలు లేకుండా నిర్మాణం చేసేస్తుంది అని మేము చాలా దృష్టితో చెప్తున్నాము ఆ దృష్టిని కొంచెం విశాలం చేసుకుంటే చేతనులు కూడా సహాయ సహకారాలు లేకుండానే ఏవేవో సృష్టించినట్టుగా మనకి ఇతిహాసాల్లో అక్కడ కనబడుతోంది కాబట్టి బ్రహ్మ కూడా అలాగే సర్దుబాటు చేసుకోవాలని చెప్పారు ఏమీ ఫైనల్ ఆన్సర్ కాదు అక్కడికక్కడ సమాధానం తంతునాభ స్వత ఏవ తృ గతి లోకే దేవతలే ఎక్కర్లేదు దేవతలు రుహులు ఎక్కర్లేదు తంతునాభ అంటే శాలిపురు అది అది చేతనం స్వతహగానే దాదాలని సృష్టిస్తూ ఉంది స్వతహా ఏమంతువు ఇంకా మళ్ళీ దాదాల కోసం అది మెటీరియల్ని ఇక్కడించేం తెచ్చుకున్నట్లు లేదు తన నుండి తంతువులను సృష్టిస్తూ ఉన్నది బాకాచ అంతరేణ యువ సూత్రం గర్భం ధత్తే వీళ్ళు మన మహర్షులు వీళ్ళు ప్రకృతి పరీక్ష ప్రగతిశారని అనిపిస్తుంది ఈయన సెంటర్ లెవెన్త్ మరో బలాక అంటే కొంగ అది గర్భాన్ని ధరిస్తుంది స్త్రీ ఆడపొంగ గర్భాన్ని ధరిస్తుంది మోగ పొంగ యొక్క సమీపానికి వెళ్ళక్కర్లేకుండానే గర్భాన్ని ధరిస్తుంది కేవలము మేఘము వచ్చి వర్షం పడితే చాలు ఇది గర్భాన్ని తెలుస్తుంది కాబట్టి లోకంలో ఎక్కడైనా సరే గర్భధారణము అంటే స్త్రీ పురుష సంయోగం అనేది ఆవశ్యకము స్త్రీ గర్భం ధరించాలంటే పురుష సంయోగము ఆవశ్యకమని నీ ఆ రూదుకే ఎక్సెప్షన్ ఎదురుకుండా కొండ విషయంలో కనబడుతోంది దేహి కాబట్టి సహాయం అవసరం అయితే బ్రహ్మకి ఆదూరు వర్చేసే పద్మి చ అనపేక్ష్యిత్ ప్రస్థాన సాధనం సరోంతరాత్ ప్రతిష్ట తెలుగులో పద్మి అంటే పద్మో దర్శనం మీద చెప్పండి పద్మలత అది అది కరెక్ట్ నాకు డౌటలత అంటే పద్మములు కలిగిన మొక్క పద్మములు కలది పద్మిని పద్మం అస్య అస్తి ఇది పద్మిని అతి ఓకే కాబట్టి పద్మము అంటే పువ్వు ఆ పువ్వు కలిగిన పేగ అది ఒక పేగ నీళ్లలో పెరుగుతుంది దానికి పద్మాలు కొడతాయి ఓకే మూడు రోజులు చెప్పుకుంటే మూడో చెప్పుకోవాలి అదే పే పది ఈ పద్మిని ఆ ఊళ్ళో మూడు చెరువులు ఉన్నాయనుకోండి మూడు చెరువులు ఉన్నాయనుకోండి ఒక చెరువులోకి కనుక పద్మిని ప్రవేశిస్తే మిగతా చెరువుల్లోకి కూడా వెళ్ళిపోతుంది ఎలా వెళ్తుందంటే అంటే వెళ్ళిపోతుంది అంటే ఒక చెరువులోకి పద్మిని వచ్చిందంటే మిగతా చెరువులోకి అదే వెళ్ళిపోతుంది అది ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి దాని దాని కుక్కడు ఏదో మొత్తానికి అలాగా ఆ పద్మం నుంచి బయటకు వచ్చి అలా గాలి పక్కన వెళ్ళి వెళ్ళి అక్కడ సరస్సును పడుతుంది వెళ్ళి పడి అక్కడ మళ్ళీ తీగ మళ్ళీ పద్మ అవుతుంది ఇప్పుడు ఈ వాటర్ హైస్ చేస్తుంది అది అది ఆనందమే వెళ్ళిపోతూ ఉంటుంది దానికి మళ్ళీ సహాయాల్లో ఆటలు చేసుకుని లేకపోతే ఎవరైనా మనిషికి బుధనెట్టి ఇంకొకడు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనం మా మామిడి మొక్క ఈ వాటర్ హైసెంట్ అని పాతాలా ఏమన్నా ఆనందమే వెళ్ళిపోతూ ఎందుకు వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుందో దేవుడికే తెలియాలి దానికి ఆ శక్తి ఉన్నది వ్యాపించే శక్తి సహాయ సహకారాలు లేకుండానే చేస్తుంది అదేవిధంగా పరమాత్మ కూడా అలాగే చేసేదే కాబట్టి ఉంటే రూల్ అలా పెట్టుకుని ఉండక్కర్లేదు ఎవరి లోకంలో సహాయ సహకారాలు చేతనలకు ఆవశ్యకమైన వెనుక పరమాత్మ కూడా అవసరం పడతాయి అని లోక దృష్టి ఇష్టపడదు తర్వాత లోకంలో కూడా మీరు కూపస్థమూప న్యాయం ఉండకూడదు మీరు ఓ జిల్లాలో కూర్చొని ఆ జిల్లాలోనే పుట్టి ఆ జిల్లాలోనే బట్టి ఆ జిల్లాలోనే సార్ చదివి అక్కడే తను చాలించి వారికి లోక జ్ఞానం వారికి ఏమవుతుంది మోక్షంగా ఉంటుంది వాడి దృష్టాంతాలు చెప్పమంటే వాడు అక్కడక్కడ దృష్టాంతాలే ఆ పురాణ దృష్టాంతాలు ఏమో వాడికి దృష్టాంతాలు ఏముండవు కానీ అలా కాకుండా లోకం అంతా తిరిగి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు విస్తృతమైనటువంటి అవగాహనాది సరిగి ఉంటారు కాబట్టి వీటి దృష్టిలో చేతదలకి సహాయం అవసరం అవుతోంది కొమ్మరి వాళ్ళు వాళ్ళు తెలుసుకున్నది కొమ్మరి బయాలజీ కలిగినట్లయితే జువాలజీ కలిగినట్లయితే వంగతి చేతనము సహాయం అక్కర్లేదు సాలుపులకు ఎంటమాలజీ చేతనము సహాయం అక్కర్లేదు పద్మవత చేతనము సహాయం అక్కర్లేదు అది సృష్టిస్తుంది అలాగే పరమాత్మ కూడా సృష్టిస్తాడు ఇది కూడా అవ్వదు ఈ పేద ఈ పేదని తర్వాత ప్రసత్యధికరణము అని ఉంది అది చదువు కాదు ఓకే కాబట్టి మీరు అధికరణము కొంచెం పెద్దది దాన్ని కూడా కంటిన్యూ అని ఉంటుంది మళ్ళీ క్లాసులో ఈ అధికరణం పూర్తి చేసి తర్వాత అధికరణానికి వెళ్తారు అంటే మళ్ళీ ఇదే విచారం ఇలాగే ఉంటుంది కంటిన్యూ Thank you.